ైప్ ప్రార్థన ఈవినింగ్ సర్వీస్కి అందరికీ ఆహ్వానము నేను ఓపెనింగ్ ప్రేయర్ చేస్తాను ఈలో ఎవరు జాయిన్ వాళ్ళు పాట పాడతారు లేదంటే ప్రిసిలా ట్రై చేయండి ఇవాళ ఓకే ప్రార్థన చేసుకున్నాం మహాగనుడవు వర్షిద్ధుడవునతుడవు సర్వశక్తి మంత్రుడవు సర్వాధికారుడైన నా ఏసయ్య నీ పాద సన్నిధికి ప్రభావం చేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభ నా తండ్రి కృపగల నీ యొక్క ప్రభా ఈ టీం ని మొత్తం అప్పజెప్తున్నాను ఆయన రానైన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎవరెవరైతే మరియు దూరభారాల్లో సేవలు ఉన్నారో ప్రభ అందరినీ కూడా సమకూర్చండి ప్రభ నీ పాదసన్నికి చేరాలా నీ యొక్క సన్నిధిలో వారు ఆనందం పొందుకున్నాలయన నీ యొక్క గొప్ప కార్యములు మా జీతంలో చేస్తున్న దేవుడు ఇంతవరకు మా జీతంలో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం పరిశుదుడవు పరిశుద్ధుడవు పరిశుదుడవు మహాఘనుడవు మహోన్నతుడు అయినా అగ్నిస్వరూపుడు ఆత్మస్వరూపుడో అని నీకు వందనాలు చెల్లిస్తున్నాం కృపా స్వరూపిన తండి సత్య స్వరూపి నీకే వదనాలయ్యా ప్రేమ స్వరూపి మహిమ స్వరూపి నీకే వదనాలు అన్ని కార్యంలోని అన్ని అన్ని యొక్క ఆటంకంలో నుండి ప్రభన తండ్రి మమ్మల్ని ప్రభావన్ని తండ్రి ఉద్యోగపరుస్తున్న దేవుడవు ఆటంకంలో నుండి తొలగిస్తున్న దేవుడవు వినగలిగిన ప్రభన తండ్రి చెవులను గ్రహించగలిగే మనస్సును మాకు అభిషేకం ప్రత్యేక బిడకు దయచేసిన నీకే వదనాలు తెలుస్తున్నాం ఆత్మస్వరూపి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించిటకువ ఈ యొక్క సాయంత్రకాల కోడికలో ప్రతి ఒక్క బిడమ్మి నడిపించండి మీకు కృపలో జ్ఞాపకం చేసుకోనండి నా కృప నీకు చాలునన్నానైనా మాకు ఎన్ని సమస్యలున్నా మాకు ఎన్ని కష్టాలున్నా మాకు ఎన్ని బాధలున్నా ప్రబలత నీ కృపలోనండి మాకు అన్ని తీరిపోతాయి ప్రభ మా మనసులను ప్రబణతను చల్లార్చే దేవుడు ప్రభ ఉద్రేకబరుతున్నటువంటి ప్రభ మా హృదయాన్ని ప్రబంబినతండి మీకు సన్నిధిలో సానుబట్టిన దేవుడు నీకు వదనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప కారుడు చైనా దేవుడు సేవకులు ప్రభా సేవలో ఉన్నారు ప్రభా ట్రైబల్ ఏరియాస్ లో ఉన్నారు దూరభారాల్లో ఉన్నారు ప్రభాన మరి ఎక్కడెక్కడ ప్రయాణంలో ఉన్నారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్క జీవితంలోనే అతండి ప్రభా గొప్ప కార్యాలు సన్నిధికి ప్రభ తోడుకునే రండి నీకు కార్యంలోని ప్రభావం అతన్ని గంభీరమైన ఆ యొక్క దర్శించుటకు ప్రభావ మా మనోనేతంలో వెలిగించండి ఆయన నీ వాక్య ధ్యానంలో ప్రభాని మాతో మాట్లాడండి ప్రభ నా తండి మమ్మల్ని హెచ్చరించేవాడవు దర్శించేవాడవు ప్రభ మా ప్రార్థనను ఆలకించే దేవుడవు నీకే వందనాలు చెల్లిస్తున్నామైనా ఎన్నో కొదువలు ఎన్నో సమస్యలు ప్రభ ఎన్నో రోగములు నా తండ్రి ఎన్నో బలహీనతలు అన్నిటి నుండి విడిపించేవాడు నీవు ఒక్కడమేనాయన జీవము గలిన దేవుడవు ప్రభ నీకు జీవపు మాటలు ఈ సాయంత్రకాల సమయం మంది మాట్లాడమని మమ్మల్ని నడిపించమని పరిశుద్ధమైన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను నీ కృపల ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో ఆదరించండి కుటుంబ అవసరతలను తీర్చండి ఎంతమంది అయితే బిడ్డల ప్రభా నీ యొక్క సన్నిధిలో ఆశతో వస్తున్నారో వారి ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభా నీ యొక్క మహిమ గల నీ యొక్క పాద సన్నిధిలో ప్రభా మేము ఈ సాయంత్రకాల సమయం కూడుకొని నీ యొక్క ధ్యానించుటకు కృప దయచేయమని ప్రభ నతడి వాక్యం చెప్పన ప్రభా మీ యొక్క శిల్వ చాట్ను మాకు మీ యొక్క మాటలను దయచేయమని వినిపించమని మమ్మల్ని బలపరచమని ప్రభ ఎన్నో సెకండ్స్ ప్రభ మేము పడిపోతున్నప్పుడు మమ్మల్ని లేవనెత్తువాడవు మమ్మల్ందరూ మీకు చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ సాయంత్రకాలం ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఏ సయ శక్తి కలినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నతండ్రి ఆమెన్ ప్రేజ్ ద లాడ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గ్లోరీ సిస్టర్ మీరు పాట పాడతారాజ్ గ్లోరీ సిస్టర్ అక్క ప్రెస్ అక్క ప్రేజ్ లాడ్ అమ్మా పాట పాడతారా ఆ పాడతా అక్క అందరికీ ప్రేజ్ లాడ్ సిస్టర్స్ అక్క ప్రేజ్ ఆడ ప్రేజ్ లాడ్ షారోను రోజాసు పరిపూర్ణ సుందరుడు షారోను రోజా పరిపూర్ణ సుందరుడు ప్రేమ మూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుడాని కనుగొంటిని ప్రేమ మూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుడాని కనుగొంటిని అడవులైనా లుయాలైనా అడవులైనా ూయాలైన ఈసయ్య వింట విల్లేదను ఈసయ్య వింట విల్లేదను షారును రోజాసు పరిపూర్ణ సుందరుడు షారు జాయిసూ పరిపూర్ణ సుందరుడు పాపములధికములగుచున్నవి పరిశుద్ధులందరూ మరణించారు పాపములధికములగుచున్నవి పరిశుద్ధులందరూ మరణించారు అంతము వరకు నిల్లచియున్నా అంతము వరకు నిల్లచియున్నా thagashiliga villadevaru thagashiliga villadevaru adavulaina loyalaina adavulaina loyalaina yesayya vendavilledanu yesayya vendavilledanu చారు ను రోజాయసూ పరిపూర్ణ సుందరుడు చారు పరిపూర్ణ సుందరుడు అరణ్యము పోలిన గ్రామాలలో అసంఖ్యకులయ వారు బ్రతుకుచున్నారు అరణ్యము పోలిన గ్రామాలలో అసంఖ్యకులైన వారు బ్రతుకుచున్నారు ఏమీ లేని వారికి ఆహారం చే ని వారికహార్చి ఆదర నయిచిన దేవుడాయినే ఆదరణ ఇచ్చిన దేవుడాయి అడవులైనా లోయాలైనా అలవులైనా లోయాలైనా ఈ సయ్య వెంట వెళ్ళేదను సేదను షారు రోజాసూ పరిపూన సుందరుడు షారు జయేసూ పరిపూన సుందరుడు సియోను వాసి జడియకుము నిన్ను పిల్ల చిన్నవాడు నమ్మదగిన వాడు సియోను వాసి జడియకుము నిన్ను పిల్ల చిన్నవాడు నమ్మదగిన వాడు అంతము వరకు నిల్లచీ ఉండి అంతము వరకు నిల్లచీయుండి ఆయన్న మార్గముల్లో వెళ్ళేదవా నీవు ఆయన్న మార్గముల్లో వెళ్ళేదవా నీవు అడవులైనా లోయాలైనా అడవులైనా యాలైన ఈసయ్య వింట వెళ్ళేదను ఈసయ్య వింట వెళ్ళేదను షారు రోజాసు పరిపూర్ణ సుందరుడు షారు జాయిసూ పరిపూన సుందరుడు ప్రేజ్ లో థ్యాంక్ యూ అక్క ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు దీపా సిస్టర్ వాక్యం అందిస్తారు దీపా సిస్టర్ ప్రేజ్ లాడ్ అక్క ప్రేజ్ ద లాడ్ వాక్యం షేర్ చేసుకోమా వాక్యం చూసుకుందామాషయ్య టెన్త్ చాప్టర్ లో ఫస్ట్ వన్ పరిశుధుల ప్రేమల దివా కృపణ తండ్రి దేవాయేశ్వర ప్రభాన్ని లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుతలు స్తోత కరళీయ రజ పరిశుద్ధుడు సర్వశక్తి మంతుల వందనములు తండ్రి దేవాయ్ ప్రభు మరి దినంలో ప్రభా మార్నింగ్ జస్ట్లో ఇప్పటి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని కాల్చి కాపాడుతున్నందుకు నీకు వందనాలు తండీ అదే రీతిగా తండ్రి మరి యొక్క ప్రజెన్స్ మా మద్దతు ప్రభా దేవాసయ్య రాణి బిడ్డలుంటే ప్రభా వారిని అందరినీ కూడా ప్రభావ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా నీ సన్నదికి నడిపించండి దేవా ఏసయ ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చతన్నింపండి ప్రభు దేవాసయ్య ప్రతి కుటుంబంలో కూడా మరి అందరూ కూడా ప్రభ సమాధానం కలిగి ఉండాల ప్రభా దేవాకడి ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభ ప్రతి బిడ్డ కూడా ప్రభ సిద్ధమైన మంచు కలిగి జీవించటకు సాయపడమని ప్రార్థనం తండ్రి దేవాయచ ప్రభ అదే నా ప్రవక్తను అంతట్లో కూడా యొక్క అధికారానికి లోబడి నడుచుకుంటాను ప్రభ సాయపడమని ప్రార్థనం తండ్రి నీ శక్తి చేత నింపండి ప్రభా అభిషేకించి మీ సేవలను అర్పించి ప్రతి వారిని ప్రభా నీకే స్తోత్రం నీకే వరణాలు చెల్లించుకుంటున్నాను చేత మీరు మాతో మాట్లాడి తండ్రి మేము సరిగ్గా జీవించటకు సాయపడమని ప్రార్థించడం దేవా దేవాయేస ప్రభ లోకంలో ఏ విధంగా ఉందో ప్రభ మరే బాలి పరిష్క్ర ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా కాబట్టి ప్రభ మేము ఇతరులకు బోధించాలంటే ప్రభా ప్రతి వారికి కూడా ప్రభా నీ నీతిని సతని మేము కరెక్ట్ గా ప్రకటింపచాలండి కాబట్టి ప్రభ మీరు మాకు తోడే నడిపించండి నీ యొక్క పరిశుద్ధత్వ తోడే నడిపిస్తారని యేసుకృష్ణ నామంలో ప్రార్థించి అడివేడుకుంటాము తండ్రి ఆమె ఆ టెన్త్ చాప్టర్ లో ఫస్ట్ నుంచి ఒక ఫోర్ వచనాల వరకు చూసుకుంటే ఈ వాక్యము ఆల్మోస్ట్ ఓషయా ప్రవక్త కోసం అందరికీ తెలిసిందే నేను ప్రార్థన చేసే దేవుడు అడిగినప్పుడు లోకంలో ఏ విధంగా జరగబోతుందో ప్రతిదీ ఆయనే బయలుపరిచే దేవుడు కాబట్టి అతను బయలుపరిచిన విధానంగానే మనం షేర్ చేసుకుంటున్నాం ఈ వాక్యాన్ని అయితే ఈ ఊషే ప్రవక్త కోసం చూసుకుంటే మనము ఆ ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ కదా ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే పాత నిబంధనలు ఎప్పటి నుంచో ఇవన్నీ రాయబడి ఉన్నాయి సో ప్రతిదీ సంస్థం దేవుడు ఏదైతే బోధించినాడో అవన్నీ జరగబోతున్నాయి ఈ వరల్డ్ల మొత్తం మన కళ్ళకు చూస్తున్నాం మనము వింటున్నాము మనము కదా మతేసు వాతా ఇరవై కూడా మనం చూసుకుంటున్నాము ఎట్లా లోకంలో ఎంతోమంది అబద్ధమైన ప్రవక్తలే కానీ అబద్ధమైన బోధకులే కానీ అందరూ వస్తారు కాబట్టి ఫస్ట్ ఆయన మత్ శు వార్త ఇరవై ఆయన చెప్పేది వచ్చినం ఏంటంటే మీకు మోసపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అని చెప్పినాడు ఈ వర్డ్ కూడా జరిగిపోతుంది ఇది కూడా మనం చూస్తున్నాం యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధ సమాచారాలు జరుగు ఇవి కూడా మనము వింటున్నాము చూస్తున్నాం అంటే ఇవన్నీ ఆయన రాకడకు ముందు ఇలాంటి సూచనలు ఉన్నాయని మనము ఎప్పుడో విశ్వసించడం గ్రహించడం మన అల్ల ఎద్దుట ప్రతి దేశంలోనే జరుగుతూనే ఉంది సో అట్లనే ఈ ఓషయ్య కూడా ఆయన కాలంలో ఆయన టైంలో దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు దేవునికి ప్రతి మాటకు ఆయన విధేయత కలిగి నడుచుకున్నాడు ఓషయ్య ఆయన అంటే నాలుగు తరాలు అంటే ఆ టైంలో ఆయన ఉన్న సమయంలో నలుగురు ఆ దేశం అంటే ఆయన్ని ఎక్కడెక్కడైతే ప్రవచించినడు సుమార్తలు ఎక్కడెక్కడైతే ఆయన్ని బోధించినడు ఆ ప్లేసెస్ లో అన్నిట్లా చూసుకుంటే ఆయన ఒక ప్రవక్త కాబట్టి ఆ ప్రవక్తకి కూడా దేవుడు ఏ విధంగా చెప్పినో ఆ విధంగా చేసింది ఆల్మోస్ట్ మనకు తెలుసు ఒక వేషశ్రేణి ఆయన పెళ్లి పెళ్లి చేసుకున్న అంటే వ్యభిచారించిన శ్రేణి పెళ్లి చేసుకున్నంటే అది దేవుని చిత్తమే దేవుడు చెప్పినడు ఆయన చేసినడు ఆయన అంత విధతగా కలిగి నడుచుకున్నాడు ఓషయ్య అట్లా నాలుగు రాజుల టైంలో ఆయన ఎట్లా అంటే ఒక ప్రవక్తగా ప్రకటింప చేసినాడు అలాంటి ప్రవక్త దేవుడు చెప్పిన మాటకి విధేతగా కలిగి ఒక వ్యభిచారి ఆయన పెళ్లి చేసుకున్నాడు ఇది మనం చూసుకుంటే ఈ కళనికి వచ్చేసరికి చూడండి లోకంలో ఏ విధంగా జరగబోతుందో ఇప్పుడు మనం టెన్త్ వచ్చిన నుంచి మనకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఓషియా కోసం అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ చూడండి ఓషియా టెన్త్ చాప్టర్ లో మనము ఒకటి నుంచి నాలుగు వరకు చూసుకుంటే చూడండి ఇజ్రాయేలు విస్తారముగా వ్యాపించే ద్రాక్ష చెట్టుతో సమానముగా వారు ఫలము ఫలించిరి ఫలమును ఫలించిన కొలది వారు బ్రత్ బ్ర బలిపీఠమును మరి విశేషముగా చేయుచ్చు వచ్చి తమ భూమి ఫలవంతములైన కొలది వారు తమ దేవత స్తంభములను మరి విశేషముగా చేసిరి వారు మనసు కప్పటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు ఎహోవ వారి బలిపీఠములకు తుత్తులుగా చేయును వారు ప్రతిష్ఠించిన దేవత స్తంభములను పాడు చేయును రాజు మనకు లేదు మనము ఎహోవకు భయపడదాము రాజు మనకేమి చేయును అని వారిని చెప్పబడను అంటే ఇజ్రాయలస్ థ్యాంక్ యూ అక్క వారికి చెప్పుదురు అయితే ఇజ్రాయలస్ ప్రజలు ఏమైతే ఉన్నారో అంటే దగ్గర దగ్గర మనకు మనము ప్రకటనలు చూసుకుంటే ఎన్ని గోత్రములున్నాయి ట్వెల్వ్ కదా అల్లకించి దేవుడు రెండు యాక్చువల్లీ ఫోర్టీన్ ఉన్నాయి అల్లక్కించి దేవుడు తీసేసినాక మొత్తం టోటల్ ట్వెల్వ్ ఉంటాయి ఆ టువెల్వ్ లోకించి ఇద్దరిని దేవుడు తీసేసిన తర్వాతకి ఇప్పుడు టోటల్ గా టెన్ ఉంటాయి ఆ ఒక పది గోత్రికులు అంటే ఇజ్రాయలైట్స్ అట్లా డివైడ్ అయిపోయినారు ఏర్కాడ్ కి అంటే ఎక్కడ ఇప్పుడు లోకం అంతటా చూసుకున్నా ఇజ్రాయల్స్ దేశం ఒకటి ఉంది ఇప్పుడు ఆత్మీయమైన ఇజ్రాయలెట్స్ వైరే శరీరకరంగా ఉన్న ఇజ్రాయల్స్ వైరీ కాకపోతే ఇది ఏంటంటే మొదటి నుంచే వస్తుంది కాబట్టి ఈ ప్రజలు ఎట్లున్నారంటే ప్రతి విషయంల ఆక్చువలీ దేవుణ్ణి హత్తుకొని జీవించాల్సింది పోయి ఎట్లా అంటే విస్తారంగా వాలకు నచ్చినట్ల విదానముగా వాళ్ళు ఫలించే ఫలములు ఎట్లున్నాయంటే దేవునికి అసహ్యంగా ఉన్నాయి దేవునికి నచ్చట్లేదు అయితే వీళ్ళు ఏం చేసినారంటే దేవత స్తంభములు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు ప్రజలే వాళ్ళంతలో వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు మళ్ళా దేవునికి యాక్చువల్లీ ఆ ఎట్లుండాలా ఇప్పుడు మనము ఈ కాలంలో చూసుకుంటే లోకంలో పాపము ఎక్కువైపోయింది లోకంలో పాపం ఎక్కువైపోయిందని అందరు అంటున్నారు కళ్ళ ఎదుట కనబడుతుంది దోపిడీలు జరుగుతున్నాయి అబద్ధాలు జరుగుతున్నాయి కదా ఇవన్నీ ఇక్కడ ఉంటే మనకు ఫోర్త్ వచనంలో ఉంటే ఆ ప్రమాణాలు మళ్ళీ చేదురు సందులు చేదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి చల్లారును విశే విశేషపూర్వకముగా మొలచినట్లు దేశంలో వారి తీర్పు బయలుదేరుచున్నవి చూడండి ఒక్కటే మనం గ్రహించాలి దేవుని యొక్క రాకడా వచ్చే మూమెంట్లో ఇవన్నీ జరుగుతాయి అని రాయబడి ఉంది కదా మనం మాథ్యూ ట్వంటీ ఫోర్ లో చూసుకున్నా అది ఇక్కడ కూడా మనం చూసుకుంటాం విత్తనాల కోసం కూడా ఇక్కడే ఉంటది అట్లా మనం చూస్తుంటే చూడండి ఒక ద్రాక్ష చెట్టుకి ఫలములు ఫలించినప్పుడు ఆయనను హత్తుకొని జీవించాల్సింది పోయి కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే దేవునికి వాళ్ళు బలి ఇచ్చే విధానం ఎట్లా ఉందంటే వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు యాక్చువల్లీ పుట్టించింది దేవుడు వాళ్ళని ప్రజలని వీళ్ళందరూ నా బిడ్డలు అనే దేవుడు చెప్పినాక వీళ్ళు ఏం అంటే ఉల్టా తిరగబడ్డమాట దేవునికి అట్లా వాళ్ళు ఫలించిన వాళ్ళు ఎట్లా ఎట్లా ఫలించారంటే వేరే దేవుడు నీ దేవుడనే యహో నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఈ వర్డ్ ఆయన చెప్పినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కటే ఏదైతే ఇష్టంగా ఇష్టపడుతున్నావో అదే మీ హృదయంలో కదా ఇప్పుడు ఈ కాలంలో మన టైంలో కానీ ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఫిజికల్ గా చూపించినారు ఎవ్రీథింగ్ ఇట్లా క్లియర్ గా వాళ్ళ ఇమేజెస్ అట్లా చూపించినారనమాట అంటే చూడండి ఆ ఇజ్రాయల్స్ ప్రజలు ఎట్లయితే దేవత స్తంభములను వాళ్ళు పెట్టుకొని విశేషంగా వాటిని ఎట్లంటే బలు ఇచ్చినారనమాట వాటికి ఇక్కడ అప్ టు ఈ వచనాల అన్నిట్లా చూసుకుంటుంటే దేవునికి చాలా కోపం బుట్టి చూడండి అట్లనే మనము ఫోర్త్ వరకు చదువుకున్నాం కదా అంటే అబద్ధాలు ఉన్నాయి లోకంలో ఆ చాలా వ్యభిచారం ఉంది అన్ని ఉన్నాయి అయినా కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఎంత ఘోర పాపము చేసినా వారిని క్షమించిన వాడు అలాంటి వారిని కూడా ఆయన క్షమించినాడు దేవుడు అంటే ఆయన ఎంత ప్రేమిస్తే కదా వాళ్ళని క్షమించిన ఈ ఓషియాలో మొత్తం మనం ధ్యానించినప్పుడు కూడా ఓషియా దేవుడు వ్యభిచార్య శ్రేణి పెళ్లి చేసుకున్నాక కూడా ఆయనే ఎవరైతే ఓష పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఆయనను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక మళ్ళా దేవుడు చెప్పినందుకు మళ్ళీ ఆయన ఏం చూస్తే ఆమె తీసుకొచ్చుకుంటాడు అంటే ఆ దాన్ని బట్టి చూసుకుంటే మనకు ఏం అర్థం అవుతుందంటే దేవుడు ఎంత ఘోర పాపులకైనా క్షమిస్తాడు అనే వర్డ్ తెలుస్తుంది అదే రీతిగా అందుకే ఆయన శిల్మ మరణం పొందిన ప్రతి ప్రేమ రుచి అంత గొప్పది ఆయన అందుకే అంత త్యాగం చేసింది మన కొరకు ఈ కాలంలో ఇంకా లోకం చాలా ఘోరంగా ఉంది కదా దేవునికి ఇష్టం లేకపోతే ఆయన ఉగ్రతకు చోటిస్తే అప్పుడు నువ్వటి సమయంలో కూడా దేవునికి పాపం అంటే చాలా అసహించుకుంటాడు కాబట్టి ఆ దేశంలో కాలి ఎవరు యోన కుటుంబ సారీ నోవ కుటుంబం మాత్రమే కాపాడబడింది ఆ టైంలో ఆయన ఉగ్రతలు నెక్స్ట్ మళ్ళా ఉగ్రత వచ్చినప్పుడు ఆ అబ్రహాం ప్రార్థన చేయడం వల్ల లోతు కుటిమం కాపాడబడింది ఆ దేశమంతా అంతా నాశనం అయిపోయింది శోధమ బోధము ఇప్పుడు మన టైము మన దేశంలో అంటే మనం ఉన్నాము ఎండింగ్ చివరి డేసెస్లలో మనం ఉన్నాం ఎందుకంటే లోకం అంతటా ఏమనుకుంటారంటే వెయ్యలు ఉంది కదా అని అనుకుంటారు కానీ నాకు అర్థమైనంత మటుకు దేవు నాకు మట్టుకు మాత్రము వెయ్యలు పరపాలన అని అనుకున్న ప్రతి వాళ్ళు ఆలోచించే విధానం నాకు తెలియదు కానీ నాకు దేవుడు బయపరిచిన విషయంలో చూసుకుంటే మాత్రము వెయ్యలి పరపాలని ఇక్కడే జరిగిపోతుంది మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే ఫిజికల్ గా మనం ఈ బాడీస్ ఇక్కడ ఉన్నప్పుడే ఈ టెంపరీ బాడీస్ ఇక్కడ వదిలేసుకున్నప్పుడు అంటే మనం బ్రతుకున్నంత వరకు వెయ్యలి పరపాలని ఇక్కడే జరిగిపోతుంది ఎందుకంటే నాకు దేవుడు ఆలోచన ఇచ్చిన విధానంగా చూసుకుంటే ఒక థౌసండ్ ఇయర్స్ తర్వాత ఒక రోగం వచ్చింది ఆ కాలంలో నెక్స్ట్ అట్లా కొన్ని కాలంలో ఒక రకరకాల రోగాలు వచ్చినాయి అంత రోగాలు అట్లా ఇప్పుడు మన కాలానికి వచ్చేసరికి కూడా ఒక థౌజండ్ ఇయర్స్ తర్వాత వైరస్ వచ్చింది అనంటే అది ఒక థౌసండ్ ఇయర్స్ తర్వాత ఉంటే ఒక వెయ్యేలు తర్వాతనే వచ్చింది ఇక్కడ అట్లా నాకు అర్థమవుతుంది అంటే ఆయన శిక్ష ఎట్లా ఇస్తున్నాడంటే దేవుడు కనీసం ఈర్కన మారుతారు కదా ప్రజలు ఆయనకి దేవత స్తంభం మీద బలిపీఠము ఎట్లా చేస్తున్నారంట ఒక బలిని అర్పించేస్తున్నారు అభూషణలు చేసుకోవడము ఓము శిక్షలు ఈ లోకంలో ఘోరమైన పాపములు చేసుకుంటున్నారు కాబట్టి ఆయన చోటుకి ఆయన ప్రేమించే వాడిని ఈ లోకం ఏం చేస్తుందంటే ఆయనకి దేవుడు ఎంత ప్రేమ చూపిస్తుందో ఆయనకి అంత ఉగ్రత కూడా తీసుకొస్తున్నారు ప్రజలే నేను నమ్మిన బిడలే నాకు ఉగ్రత తీసుకొచ్చి పెడుతున్నారని అంటాడు దేవుడు కదా అంటే ఆయన ఎంత ప్రేమిస్తే ఆ మాట అంటడం నేను వాళ్ళని కాపాడుతున్నాను వాళ్ళని నేను ఆ అన్ని చేస్తున్నా అయినాకనే వాళ్ళు మాట వినట్లేదు అని అంటాడు అంటే తొలగిపోయి తిరిగి వచ్చినాక కూడా మళ్ళీ తొలగిపోతున్నారు మళ్ళీ ఆయన క్షమిస్తున్నాను మళ్ళీ పోతున్నారు అట్లా ఉంది ఒక్కసారి ఎయితే వచ్చినప్పుడు చూసుకుందాము ఇజ్రాలు వారు పాపము స్వరూపమై ఒకసారి చదువుతూ ఎనిమిదిలో వచ్చిన వచ్చిన ఇజ్రాయేల్ వారి పాప స్వరూపమైన అవైనిలోని ఉన్నత స్థలములను లయమగును ముండ్ల చెట్లను కపం కపై కంపై సారీ సరే సార్ ఇస్రాయలు వారి పాప స్వరూపమైన అవెన్ లోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లను కంపయు వారి బలిపీఠం మీద పెరుగును తర్వాత రుచి చదవాలి ఇంకా చాలక్క చాలు ఈ నాకు ఇక్కడే ఈ పాయింట్ కావాలి ఆ ఇక్కడ మనం విన్నాం కదా ఇజ్రాయెల్ పాపము స్వరూపమైన ఆమెలోనున్న ఉన్నత స్థలములను లయమగును అంటే చూడండి దేవుని యొక్క బిడలు ఒక స్థలం మీద ఉన్నారు అని అన్నప్పుడు మనం అక్కడ గ్రహించాల దేవుడు మనల్ని ఒక స్థాయిలో పెట్టినాడు ఆయన బిడలుగా ఒక రాజు బిడలుగా ఆయనకి ఆయన ఏం చేసినంటే ఒక రాజు ఆయన బిడలుగా ఉన్న వాళ్ళు అందరు ఉంటారు నార్మల్ గా చూసుకుంటే ఒక కింగ్ ఉన్నాడు ఆ కింగ్కి పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లలు అందరు ఎట్లా ఉంటారు ఆయన దగ్గరే గుచ్చుటారు ఆయన దగ్గరే ఉంటారు ఒక దేశానికి ఒక రాజు రాజు పిల్లలకు వాళ్ళకు పరిపాలించడానికి ఆ విధంగా పెట్టుకున్నారు నార్మల్ గా ఆ వింటుంటే అంటే రాజు రాజు బిడ్డ నడిపిస్తుంది ఈ విధంగా ఆ రాణికి హ్యాండ్ ఓవర్ అట్లా మనం చూసుకుంటే కూడా ఇప్పుడు కూడా అంతే దేవుడు ఏం చేసిన అంటే ఆయనే రాజు కాబట్టి ఆయన బిడలుగా మనల్ని ఆయన ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్న తర్వాతకి ఆయన ఏం చేసినంటే మంచి స్థలం పైన మనకి ఇచ్చిండు అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చిండు ప్రతి వాటి మీద మనం విజయం పొందడానికి ఆయన శిల్వం పొంది ఆయన అధికారం మనకి ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ప్రజలందరూ అది మొత్తము తీసేసినారు ఆయనే ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు అధికారం ఇస్తే తన బిడ్డలు ఏం చేసుకున్నాడంటే ఏసు నమ్మిన ప్రతి బిడలే ఆయన అన్యుల కోసం అసలు మాట్లాడతలే దేవుని నమ్మిన బిడల అన్యుల్లాగా జీవిస్తున్నారు అని అంటున్నాడు ఆయన ఎందుకంటే చూడండి దేవుని నమ్మిన బిడలకే ఆయన మాటలకు విధేత చూపించకుండా అగేన్స్ట్ తిరగడము అగేన్స్ గా అట్లాంటి వాళ్ళు ఉన్నత స్థలం పైన దేవుడు పెడితే వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కింద మొత్తం పడిపోయినారు ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మాకు ఎవరు రాజు లేరు లే అని అనుకుంటున్నారు కదా ఇక్కడనేమో మనకు రాజు ఆ ఇక్కడేమో మనకు రాజు లేడు మన మనము భయపడాల్సిన దేవునికి పోయి ఇడ ఉల్టా మాట్లాడుకుంటున్నారనమాట అంటే ఇంకా మనకు చూసే ఎవరు లేరు అని అనుకుంటున్నారు కానీ సృష్టించిన దేవుని వాళ్ళు మర్చిపోయినారు ప్రజలే ఈ లోకంలో ఉన్న కదా ఇప్పుడు వాళ్ళకు సువాతమను ప్రకటింప ఇప్పుడు మన దేశంలో పాపము చేసినా ఏది చేసినా చెప్తే ఒప్పుకుంటారు కానీ బయట దేశం లెక్క వెళ్ళి సువాత ప్రకటన చేసినప్పుడు మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారు మీరు ఇట్లా పాపం చేస్తారు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి అంటే ఏ దేశం ఒప్పుకోదు ఏ దేశం ఒప్పుకోదు మీరేది మాకు చెప్తున్నారని అంటారు వేరే వేరే దేశాలలో అట్లా అంటే దేవుడు చూడండి ఉన్నత స్థలం మీద పెడితే వాళ్ళందరూ ఏమైపోయారంటే కింద పడిపోయినారు ఇంకా దేవుడి నుంచి వాళ్ళు దూరం అయిపోయినారు కానీ ఏజ్ ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయబడి ప్రేమమయు కోత మీరు కోయుడి యోగాను వెదుకట ఇదే సమయము గనుక ఆయన రక్షత మీద నీతి వర్షము కుమరించినట్లు ఇది వరకున్న దున్నని బీడు భూములను దున్నుడి అని చూడండి ఆయన ఏమంటాడు చివరికి దేవుడు వారికి శిక్ష ఇద్దాం ఉగ్రత దేవునికి ఎట్లా అంటే వాళ్ళు ఎంత ప్రేమించినంత ఉగ్రత వాళ్ళ మీద ఇద్దాం అనుకుంటే కూడా ఉషయ చేసే ప్రార్థన దేవుని ఆయన వేడుకుంటున్నాడు ఒక అవకాశం ఏమి ప్రభా రక్షించడానికి ఎందుకంటే వాళ్ళకు నీ ఎవరు తెలియదు ప్రభా ఆ ప్రజలకు ఏందో అర్థమైతలే ఒక అవకాశం ఇవ్వండి ప్రభా ఎందుకంటే ఆ ఆ భూమియే సరిగ్గా లేదు ఆ భూమి ఎలా ఉందో వాళ్ళకే తెలియదు ప్రభా కాబట్టి ఒక అవకాశం ఇ వాళ్ళను మార్చుకోవడానికి ఇప్పుడు మన కాలంలో లేదా ఇప్పుడు మన కాలంలో ఉందా మన కాలంలో దేవుని నమ్మిన బిడలు ఆయనకి మూర పోయి దేవుడు మీరు వెయిట్ ఎక్కువ ఇష్టపడతారు అది మీ హృదయంలో విగ్రహం కదా ఇప్పుడు మన దేశంలో అట్లనే ఉంది ఇతరుల దేశంలోనే మన దేశం కాదు లోకమంతటా చూసిన అదే పాపము అందుకే ఆయన ఏం చూస్తున్నాడంటే వేడుకుంటున్నారు ఒక అవకాశం ఏ ప్రభా బిడెన్ భూములు ఉన్నాయి కదా వాటిని దూనడానికి సరైన మార్గంలోకి నడిపించడానికి ఒక అవకాశం ఏమని దేవుని వేడుకుంటున్నాడనమాట కోరుకుంటున్నాడు అనమాట అట్లా అదే రీతిగా చూడండి లెవెన్త్ చాప్టర్ లో కూడా మనం చూసుకుంటే ఇప్పుడు జరిగి ఈ ఇది ఎప్పటి జరుగుతుంది మన కాలంకి వచ్చేసరికి ఎండింగ్ టైము ఇంకా ఘోరంగా పాపము ఆ ఎక్కువైపోతుంది విస్తారమైన పాపము జరిగిపోతుంది లోకం చూడండి అలెవెన్త్ చాప్తారు ఇజ్రాయెల్ లోడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగృప్తి దేశంలో నుండి పిలిచి పిలిచి ప్రవక్తలు వారిని పిలిపించిన బయలు దేవతలకు వారు బలు అర్పించి విగ్రహములకు ధూపము వేసిరి ఎఫ్రాహిములు ఎఫ్రాహి చేపట్టుకుని వారిని నడక నెర నెరవేర్చిన వాడను నేనే వారిని కౌలెగించుకో కౌలెక్కించుకున్న వాడను నేనే నేను వారిని స్వస్థపరిచిన వాడను నేనే ఆ సంగతి వారికి మనసు పట్టలేదు అంటే మనసులో ఇక్కడ చూడండి ఆ ఇక్కడ ఏమని చెప్పారంటే యాక్చువల్లీ లోకంలో ఏమైపోతుందంటే ఇదే జరుగుతుంది ఇక్కడ బయట దేశంలో చూసుకుంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ అక్కడ చూసుకుంటే మొత్తానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బయలుదేవతకి వాళ్ళు విగ్రహముల ముందు ధూపం వేసారు ఆ ధూపం ఏం చేస్తున్నారంటే ఆ ఎవరైతే ఆ కాలంలో చాలా అన్నిటికీ భయపడి దేవునికి విధేత చూపించి నడుచుకున్న ప్రవక్తలు ఉన్నారు కానీ ఇక్కడ ఎట్లైపోతుందంటే ఐ గ్రూప్ దేశం అంతేగా బాబులోను మొత్తం ఎక్కడ చూసినా పాపము పాపము అన్ని అబోషన్స్ జరిగిపోతున్నాయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ బయలుదేవతకి అర్పిస్తున్నారు దేవుడు సృష్టికర్త ఒక పర్సన్ని క్రియేట్ చేసి తల్లి గర్భంలో పంపించినాక వాళ్ళు బయటికి వచ్చినాక వాళ్ళని దేవుని వైపు నడిపించాల్సింది పోయి ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ బీడను భూమిలో అంటే దేవుని కొరకు తెలిసి కూడా వీళ్ళు ముద్రించుకుంటారు అంటే వీళ్ళు ఎట్లాంటి ప్రజలంటే చాలా ఘోరమైన ప్రజలు ఈ ప్రజలకి మంచి చెడు ఏది తెలియదు వాళ్ళు తీర్మానం చేసుకున్న లైఫ్స్ అట్లాంటివి ఏది అంటే మంచితనాన్ని అసహించుకొని చెడ్డతనని ఇష్టపడిన వాళ్ళనమాట వీళ్ళంతా చెడ్డతనానికి లాగింగ్ అయిన సోల్స్ అనమాట వీళ్ళంతా మంచి పనులకు లాగింగ్ అయిన సోల్స్ కారు వీళ్ళేం ఒక చెడ్డ పనిని ఇష్టపడి నడుచుకుంటే చూడం అలాంటి ప్రజలు అనమాట ఇది అంటే సర్పంలో తెలకు సంబంధించిన గుంపులు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళతో పాటే మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఏం అంటే ఎటు అర్థం కాక చెప్తే అట్లా వినేసి అంటే చూడండి బోధించే ప్రతి పర్సన్స్ కరెక్ట్ గా ఉంటేనే కరెక్ట్ గా రన్ అవుతుంది కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే వాలి ఇచ్చే ప్రతిదీ కూడా వాళ్ళ ఏవతే విగ్రహములు క్రియేట్ చేసుకున్నారో వాటికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బోషన్స్ చేర్పించుకొని వాటికి అర్పించేస్తున్నారు ఈ కాలంలో అయితే ఆ కాలంలోనేమో పిల్లలు పుట్టగానే ఇమీడియట్ గా ఆ దేవత ముందుకు పెట్టి వాటిని కాల్చేసేవాళ్ళు అట్లా అట్లా అంత ఘోరమైన పాపము చేస్తున్నారన్నమాట అందుకే దేవుడు వాలకు స్వస్థపరచిన వాళ్ళకన్నీ నేను అనుగ్రహించిన అన్ని చేస్తున్నా అయినా కానీ వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అని అంటున్నారు అయినా ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా ఆయన మహసి కలిగిన దేవుడు అంటే ఎంత అంటే చివరికి ఒక అవకాశం అయితే ఇస్తున్నాడు దేవుడు వాళ్ళకి మీరు ఇప్పుడైనా తప్పిదంలో తెలుసుకొని మీరు చేసే ప్రతి పాపము మీరు రెపిటెన్స్ కాండి మీరు తప్పులు చేసినామని ఒప్పుకోండి పాపం అంటే పాప క్షమాపణ ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాక వాళ్ళకి ఆ దేవుడు ఎట్లా అంటే ఒక అవకాశం వాళ్ళకి అనుగ్రహించినారు ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది అంటే బాప్తిజం ఇచ్చే యోహాను పుట్టక ముందు నుంచి ఎప్పటి నుంచో బలు ఉన్నారు దేవతలకి దేవునికి ఎంత బాధ కదా ఆయన ఎంత దుఃఖపడచ్చు దేవుడు నేను వీళ్లకు సంతానం లేకపోతే సంతానం అనుగ్రహిస్తే వీళ్ళు పోయి వేరే వాటికి అర్పిస్తున్నారు అట్లా కదా అంటే ఆయన హృదయం ఎంత నొచ్చుకోవచ్చు యేసుప్రభు ఆ మాటలు దేవుడు హోషియాతో చెప్పినప్పుడు ఆయన ఎంత దుఃఖపడొచ్చు కదా ఒక వ్యభిచారి స్త్రీని పెళ్లి చేసుకున్నాక తిరిగి మళ్ళీ వ్యభిచారంలోకే పోతుంటే దేవుడు ఏం చేసిన అంటే తీసుకొచ్చుకో అని చెప్తున్నాను అంటే ఈ కాలంలో చూసుకుంటే చూడండి మీరు ఎంత గనము వ్యభిచారం చేసినాక కూడా తిరిగి నువ్వు నా సన్నిధికి వచ్చి పాపక్షమ పని నిన్ను నేను క్షమించిన ఇక మీద నుంచి నువ్వు రియలైజ్ గా నీ లైఫ్ ని సరి చేసుకో ఇక మీద నుంచి నువ్వు అలాంటి తప్పులు చేయకో అని చెప్పి ఒక అవకాశం ఇచ్చి ఆయన సంధికి నడిపించుకుంటున్నారు కదా ఎందుకంటే వీళ్ళ సోల్స్ ఎట్లా ఉన్నాయంటే ఘోరమైన పాపంలో ఉన్నాయి యాక్చువల్లీ మన సోల్ ఎట్లు ఉండాలంటే అంటే మనం థర్స్టీ ఫర్ గాడ్ ఉండాలన్నమాట దేవుని కొరకు మనం ఎట్లా అంటే ఆకలి దప్పి కలిగి ఉండాల మనం ఎక్కడ చూస్తామంటే దేవుని కొరకు ఆకలి దప్పి కలిగిన వాళ్ళే ఆ ప్రతి క్షణంలో దేవుని వెతుకుతుంటారు వాళ్ళు కదా ఇప్పుడు హోషయ్య ఎట్లా దేవుని వెతికినడు ఎట్లా దేవుని హత్తుకొని జీవించడో ఎట్లా దేవుడు చెప్పిన మాటలకు విధేతగా కలిగి నడుచుకున్నారో అట్లున్నారు కదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుడు ఒక వ్యభిచార శ్రేణి పెళ్లి చేసుకోమంటే ఎవరైనా చేసుకుంటారా కానీ ఆయన హోషయ చేసినారు అని దేవుని ఒక దేవుని యొక్క గుణగణం కలిగి నడుచుకుంటుంది విషయాన్ని తెలియజేయబడుతుంది ఒక స్త్రీ అంటే వ్యభిచారమైన స్త్రీలు అంటే ఎన్నో ఉన్నాయి వ్యభిచారం అంటే ఒక సంఘము వ్యభిచారంతో కూడినది స్త్రీ అంటే సంఘమే కదా వ్యభిచారం అంటే ప్రతి మనుషులు ఉన్నారు ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది బలు అర్పించుకుంటున్నారు ఆయన సన్నిధిలో ప్రభానాకి ఇది కావాలి ప్రభానాకు అదే అడుగుతున్నారు కానీ ప్రభావ ఒక ఆత్మని నీ సన్నిధికి నడిపించాలా మా ఆత్మలు రక్షింపబడాలా అనేక ఆత్మలు రక్షణలోకి నడిపించాలా ఇట్ల మనం మరిపించాల్సింది పోయి కానీ లోకం ఏం చేస్తుందంటే వాళ్ళ ఆశల కోసము వాళ్ళ డిసాయస్ ఏవైతే వాళ్లకు కలిగిన ఆశలు అయితే అవి దేవుని అడుగుతున్నా మళ్ళీ దేవుడే మన మీరు ఎక్కువ ఏదైతే ఇష్టపడతారో అది విగ్రహమే అని అంటున్నాడు కదా కానీ ప్రజలు ఏం చేస్తారు అడిగేది అడుగుతూనే ఉంటారు దేవునికి మనం ఇచ్చే దేవుని సరిద్రం మనం బలి అర్పించాల్సింది ఎట్లా అంటే విరిగి నలిగిన హృదయంత అనే సరిద్రం మన బలి అర్పించాల కదా మనం రక్షింపబడితే చాలా ఎన్నో ఆత్మలు ఉన్నాయి ఆయన సృష్టికర్త సమస్తం ఆయన మూలంగానే కలిగింది ఆయన లేకుండా ఏది కలగలేదు అల్పఓ మేఘ ఆయననే ఆది అంతము ఆయనే ఆయన సర్వ సృష్టికర్త జనులని క్రియేట్ చేసినాక ఒక్క ఆత్మ నశించిపోతేనే దేవుడు ఎంత దుఃఖించాడో ఇసుక యుద్ధ విషయంలో చూసుకుంటే అట్లనే ఇప్పుడు మన కాలంలో దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటిది ఆయన మన కొరకు ప్లాన్స్ కలిగింది ఏంటిది అవి మనం తెలుసుకోవాలా ఎందుకంటే అందరు స్వాత ప్రకటన చేయడానికి ఉన్నారు అని అనుకుంటున్నారా చెప్పండి ఎందుకంటే అందరు అట్లనే అనుకుంటారా ఏ దేవుడు నన్ను పిలవలేదులా అని కొంతమంది అనుకుంటారు కొంతమంది దేవుడు నన్ను ఏదో సేవ అట్లా అనుకుని వెళ్ళిపోతారు కానీ కరెక్ట్ గా దేవుని మనం ప్రేమించిన వారం అయితే ఆయనకి విధేతగా కలిగి నడుచుకోవాలి పాపాన్ని హసయించుకోవాలా పాపం అంటేనే హసయించుకోవాల ఆ పాపం అనేది మనం ఎప్పుడైతే హసించుకుంటామో అప్పుడే ఆయన మనలో నివసిస్తాడు ఏ సుప్రభ కదా ఎందుకంటే లోక మాటలుంది ఇవన్నీ నేను ఈరోజు దేవుని ప్రార్థన చేసి అడిగినప్పుడు ఆయన హోషిగా లో టెన్త్ చాప్టర్ లెవెన్త్ చాప్టర్ మొత్తం చదివితే ఇది మన కాలంలో జరుగుతుంది ఇప్పుడు రన్ అవుతుంది ఇది ఇది ఎప్పటి నుంచి ఉంది కానీ బయటికి వచ్చిందంటే మన కాలంలోనే బయటికి వచ్చింది అంతకాలం అంతవరకేమో అది లోప లోపనే దాచబడి ఉంది కానీ మన కాలంలోకి వచ్చేసరికి ఇవన్నీ ఆ దేవుడు ధర్మశాస్త్రంలో ఉన్నా ప్రతిదీ నెరవేర్చబడుతున్నాయి ఆయన అన్నాడు కదా ప్రతిదీ నెరవేర్చబడడానికి వచ్చింది ఏది కొట్టివేయడానికి రాలేదని అన్నాడు కదా ఒక పొల్లైన ఒక సున్నైనా ఏదైనా కానీ అదే రీతిగా ఈ కాలంలో కూడా జరుగుతుంది అట్లా అందుకే ఆయన చెప్పిన ప్రతి మాటలు నెరవేర్చబడుతున్నాయంటే ఆయన రాకడ సమయం ఎంతో త్వరలో ఉంది మన చనిపోయిన దిగుడు మన పరలోక రాజ్యంలో స్థానం సిద్ధపరిచిన దివుడు మన తిరిగి రానయ్యున్న దిగుని కోసము మనం ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన కొరకు ఎట్లా కన్నుక్కొని జీవించాల మనము కదా అందుకే మన ఆత్మ ఎల్లప్పుడు మెలకువగా ఉండాలా చూడండి మనం అంటే ఎట్లయితే థర్స్టీగా ఉంటామో మనం లాగించుకోవాలి అంటే మనం ఎప్పుడు ఆయనని హత్తుకొని జీవించాలా మన సోల్ ఎప్పుడు ఆయనని హత్తుకొని జీవించాలంటే కూడా వాక్యాలు ఉన్నాయి థర్స్టీ ఫర్ గాడ్ దేవుని కొరకు మనం ఎట్లాంటి ఇట్లా వెతకాలి ఆయనని దావీదు కూడా దేవుని కొరకు చాలా వెతికినడు ఎందుకనంటే ఆ దావీ చిన్నప్పటి నుంచి దేవుణ్ణి స్తుతించుకుంటేనే వచ్చినాడు అందుకనే హృదయ సరుడు అనే పేరు ఆయనకు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఆయన అంతగా దేవుణ్ణి స్తుతించినాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఆయనని బయటికి పెట్టేసినప్పుడు ఆయన ఈయన స్టోరీ మొత్తం విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఆ ఒక సొంత తల్లికి కాకుండా స్టెప్ మదర్ కి చెప్పేసి ఆయనని దూరం పెడతాడు కానీ వాళ్ళ అక్క ఆయనను ఆదరించుకుంటూ వచ్చేది అట్లా దావితో ఎట్లయితే అడవిలో ప్రాంతంలో ఆయన పెరిగాయడమో ఆయన అడవి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలను కాపాడుకుంటూ ఆ గొర్రెలను చూసుకుంటూ అట్లా అయినా ఆయన ఎప్పుడైతే గొర్రెలు మేపడడానికి వెళ్ళినా ప్రతిసారి ఆయన అడవిలోనే ఉన్నప్పుడు ఆ ప్లేస్ లోనే ఉన్నప్పుడు ఆయన రోజు సొంతంగా పాటలు క్రియేట్ చేసుకొని దేవునికి మహిమ పరుస్తుండే పాటల ద్వారా అట్లానే ఎంతగానమో దేవునికి థర్స్టీ అంటే ఆయన అంత దప్పితో అంత ఆశ అంటే అట్లా పరిగెత్తుతుంది ఆయన హృదయం దేవుని కొరకు అందుకే ఆయన ఎంత థర్స్టిగా ఉన్నాడు దేవుడు అంత థర్స్టిగా ఉన్నాడు అంత ఉన్నాడు చివరికి ఆయన దేవుని దగ్గరికి వచ్చినాడు పెద్ద తర్వాత మళ్ళీ ఆయన పాపంలో పడినాక మళ్ళా రెపిటెన్స్ అయిన తర్వాత మళ్ళా దేవుని స్తుతించడం స్టార్ట్ చేసినాడు అంటే ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు కదా ఆయన రెపెంటైన్ ఆయన జీవితము అర్థమైపోయింది నేను చిన్నప్పటి నుంచి దేవుని ఇంత స్థుతించిన ఇంత చేసినా కానీ ఒక కంటి ద్వారా ఒక స్త్రీలో నేను పడిపోయినాను కదా అని ఒక చిన్న గిల్టీనెస్ ఆయనలో ఉంది కాబట్టి ఆయనే దేవుని ఆ బ్రతిమిలాడుకున్నాడు ప్రభా నేను తప్పిదం చేసినా క్షమించు ఇక్కడ మీదట నేను చేయనని ఆయన అన్ని రోజులు ఆ ఫాస్టింగ్ ప్రైస్ చేయడము మరి దేవుడు ఆయనకి సమాధానం ఇవ్వడము తర్వాత నుంచి ఆయన ఒక రాజైన దేవుని అట్లా మహిమ పరిచాడు ఆయన పాటల ద్వారా అంటే పాటలు పాడినాడు ఆ ప్రతి పాటలో దేవుని యొక్క వాక్యమే ఉంది కదా అనే 150 ఫిఫ్టీ శామ్స్ రాసినాడంటే అని దేవుని ఎంత హత్తుకొని జీవిస్తే అవన్నీ రాయగలిగినాడు కదా ఎందుకంటే మనము ఎప్పుడు థర్స్టీ ఫర్ గాడే ఉండాలా మన ఆత్మ ఎల్లప్పుడూ ఆయన కోసమే దప్పిగలిగి ఉండాలా కదా ఇప్పుడు హోషియా తన ప్రజల కొరకు ఆ కాలంలో ఎట్లయితే బ్రతిమిలాడుకున్నాడో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎట్లయితే దేవుని యొక్క మాటలకు విధేత కలిగి నడుచుకున్నాడో అట్లా ఆయన జీవించు అట్లా దేవుని మాటకి ప్రతిదం చేసినాడు మరి ఇప్పుడు మనకు కూడా ఆయన చెప్తున్నాడు కదా ఎందుకంటే ప్రేమ చల్లారిపోతుందనే చెప్తుంది ఆ వాక్యంలో ఓషయా గ్రంథాలు ఇందాక చదువుకున్న టెన్త్ వర్స్ లో టెన్త్ చాప్టర్ లో మనం చూసినాం కదా ప్రేమ ఈ లోకంలో స్వార్థం ఎక్కువైపోతుంది కాబట్టి అందరి ప్రేమ చల్లారిపోతుంది కష్టం కదా ఆయన ఉండకపోతే కష్టం కదా ఆయన ఆత్మ ఆరిపోతే కష్టం కదా మనుషులు దేవుని ప్రేమించిన ప్రతి ప్రజలు దేవుని కొరకు స్వాత ప్రకటన చేసే ఎవరైనా కానీ ఆయనని ఒక్కసారి ఆయన ఆత్మ పొందుకున్న తర్వాతకి ఆత్మని ఎప్పుడు వెలిగించుకుంటూనే ఉండాలి మనము గత ఒక్క రోజు ఉండిపోయి ఆత్మ కాదు కదా జీవితకాలం అంతా మనలో ఉండాలి అనంటే ఎవ్రీడే మనం అంత కాన్స్టెంట్ గా ఆయన మాటలకు లోబడి జీవించాలి అనంటే ఎంత ప్రేర్ఫుల్ గా ఉండాలా ఎంత జాగ్రత్తగా జీవించాలా ఈ కాలంలో మనకి మన టైంలో అయితే చాలా డేంజర్ ఈ టైంలో ఈ కాలంలో ఎక్కడ చూసినా నా చూస్తుంటే నాకు అనిపిస్తుంది నిజమే మీరు అన్నది ప్రతి వర్డ్ జరుగుతుంది అని ఈ సరౌండింగ్స్ లో నేనున్న సరౌండింగ్స్ లోనే జరుగుతుంది అసలు నిజంగా దేవుడు చెప్పిన ప్రతి మాటలు నెరవేర్చబడుతుంటే జీవించడానికి భయం పుడుతుంది బ్రతకడానికి భయం ఎందుకనంటే ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు ప్రతి ప్రజల కోసం ప్రార్థిస్తున్నాము చేస్తున్నాం కరెక్టే కానీ ఏ టైం ఎట్లుంటుందో తెలియదు ఒకరికి చెప్పాలన్నా ఆ ఇతరులకు చెప్తున్న ప్రభు నా నా నా ప్రవర్తన ఏదైనా డిఫరెంట్ గా ఉందా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ప్రకటన చేసేటప్పుడు గుణగణం ఎట్లా ఉంటుందో మనం కరెక్ట్గా ఉంటేనే కదా ఇతరులకు బోధించగలుగుతాము అనే ఈ పాయింట్ నాకు ఎప్పుడు రేజ్ అవుతుంటది అట్లనే సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటది ఎప్పుడంటే మనం బోధించినప్పుడే మనం సువాత ప్రకటన చేసినప్పుడే కదా అందుకే దేవుడు ఏమంటున్నంటే మీరు ప్రతి విషయంలో నన్ను ఆయనని హత్తుకొని జీవించమంటాడు ఎస్ ప్రభుని కదా Thirsty for God. That's why we look at Matthew 5th chapter in 6th verse. Blessed are those who hung us and thirsty for righteousness. For there will be fulfilled. That's why we look at that time and look at that time. We look at that time. That means that you are praying for your prayer. ఎందుకంటే ఆ మనము ఆ ఎలా అంటే పాపం చేస్తే ఇంకా మరణమే వాళ్ళకి మనం ఎక్కడ చూస్తామంటేది ఎజికల్లో ఎయిటీన్త్ చాప్టర్ లో ఫోర్త్ వచ్చిన చూస్తాము ఆయనే వంశంలో ఉన్నవారం అంట మనుషులందరూ ఆయన వంశంలో ఉన్నవారంటారు దేవుడు తండ్రిలే కానీ కుమారులే కానీ అందరూ ఆయన వంశంలో ఆ అంటే ఆయన వశంలో అంటే దేవుని యొక్క వశంలో ఉన్నవారనమాట మనుషులందరూ నా వశంలో ఉన్నవారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నవారు పాపము చేయువాడెవడు వాడే మరణము నందును చూడండి ఇక్కడ పాయింట్ పాపమునికి ఎవరైతే చోటిస్తారో వాళ్ళే మరణానికి పాత్రులు ఇంకా వాళ్ళ అంటే ఎవరాత్మకి వాళ్ళే తీర్పు అంతేగా నీ ఆత్మని ను కాపాడుకుంటావా అది నీ చేతిలోనే ఉంది దేవుడు ఏం చేసినాడు సిల్వ మరణం మీద పొందినప్పుడు ఆయన మంచితనాన్ని మొత్తము ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినాడు ఎప్పుడైతే ఆయన మంచితనాన్ని నువ్వు పట్టుకుంటావో ఆ తొమ్మిది ఆత్మ పనులు ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడే నువ్వు ఈ భూమి మీద కరెక్ట్ గా జీవించగలుగుతావు ఆత్మీయమైన జీవితంలోనే కానీ ఎక్కడైనా కానీ అప్పుడు పాపానికి చోటు ఇవ్వడానికి భయం మనకి అది కానీ ఇక్కడ చూడండి తండ్రులే కానీ కుమారులే అందరూ నా వసములో ఉన్నారంటే దేవుని యొక్క వసంలు అంటే ఆయనలో ఉన్నాం ఇదంతా ఆయన ఆయనది ఇంకా సమస్తం అది కాబట్టి ఆయన అదే అంటున్నా పాపం చే వాడే మరణము నందును ఇప్పుడు మీరు ఆలోచించండి పాపము ఎట్లా వస్తుంది మనం అవకాశం ఇస్తేనే వస్తుంది ఇప్పుడు ఈ ఓషయ గ్రంథంలో ఇంతగానం దేవుడు ఆపించినాడు అనంటే ఇది ఎట్లా వచ్చింది మనుషులు చేసుకుంటేనే వచ్చింది వాళ్ళ ఆలోచనల ద్వారా తలెంపుల ద్వారా కదా అందుకనే మై మనకి ఎట్లా ఆత్మ ఉంది మనస్సు ఉంది కదా మళ్ళీ ఇచ్చిన బలం కూడా ఉంది మళ్ళీ ఆయన అంటాడు మనం అనుకుంటాం ఆత్మ సిద్ధంగానే ఆత్మ మంచిగానే ఉంటుంది అన్ని అన్నిట్లో స్ట్రాంగ్ గానే ఉంటాననుకోగానే మన శరీరం బలహీనత ఎప్పుడూ పడిపోతుంటాం కాబట్టి మనం పడిపోకుండా ఉండాలంటే నువ్వు లాగింగ్ కావాలా దేవుని యొక్క ఎవ్రీడే ఎందుకంటే ఆయన అపీరియన్స్ నీ మధ్యలో రావాలి అనంటే ఆయన ప్రెజెన్స్ నీ మధ్యలో రావాలంటే నువ్వు వెళ్తేనే కదా ఆయన ప్రజెన్స్ వస్తుంది మనం వెళ్ళింది ఆయన ప్రజెన్స్ ఎట్లా వస్తుంది మన మధ్యలో ఇప్పుడు చూడండి ఈ రోజు మనం స్కైప్ లో ఎవ్రీడే ఈ టైంకి జాయిన్ అవుతున్నాము అందరం అని అంటే నీవు ఆయనకి లాగిన్ అవుతేనే జాయిన్ అవుతున్నావు అంటే నీ ఆత్మ నీకు ప్రేరపన దేవుడిస్తున్నాడు ఈ టైంకి ప్రేయర్ అవుతుంది నువ్వు లాగిన్ కా ప్రార్థనకి అని అంటేనే జాయిన్ అవుతున్నావు బలవంతంగా జాయిన్ అవుతున్నావు అది నువ్వే దేవుని కాబట్టి చెప్పుకోవాలి ఇష్టంతో జాయిన్ అవుతున్నావా అది నువ్వే బలపడతావు కదా చూడండి ఎప్పుడైతే ఇది ఒక టైము ఈ టైంకి మనం ప్రార్థనకి జాయిన్ కావాలి అన్నప్పుడు నీ ఆత్మ నీ సోల్ అనేది వచ్చేసాల కదా ఇప్పుడు లోకంలో మనం ఏం చేస్తామంటే మన జీవితాలు జీవించుకోవడానికి కావలసిన అవసరాల కోసం మనం పనులు చేసుకుంటాం కరెక్టే కానీ ఆయన పని కూడా మనం చేయాలా తర్స్టీ ఫర్ గాడ్ ప్రతిదానికి నువ్వు హృదయం పెట్టాలా దేవుని కొరకు ఒక టైం నువ్వు తీసుకోవాలి ప్రార్థించడానికి లోకం పనులను అలసిపోతే ఇన్ని సేవ జీవితంలో ఇన్ని ఆత్మలు దేవ దేవుని యొక్క సన్నతికి నడిపించాలంటే ఎట్లా నడిపించగలుగుతాం మనము చెప్పు మన పనులకే ఇంత టైం తీసుకుంటే ఇంకా దేవుని పనుల కొరకు మనం ఎట్లా చేస్తాం ఆయన కొరకు మనం ఎప్పుడు లాగింగ్ అవుతాం అంటే నువ్వు లాగింగ్ కావాలి అని నీ మనసు అనిపిస్తే నేను లాగింగ్ అవుతావు ప్రతి విషయంలో ఈ పని చేయాలా నేను ఈరోజు డ్యూటీకి పోవాలనుకుంటేనే నువ్వు పోతావు ఎందుకు నీ సోల్ నీ మాట నువ్వే అంటే నీ మనసు ఏదైతే చెప్తుందో అది నువ్వు వింటున్నావు నువ్వు దానికి లాగిన్ అయిపోతున్నావు పోతున్నావు డ్యూటీకి అదే ను నేను ఈ రోజు నేను డ్యూటీకి పోను అలా నీ మనసుకు అనుకుంటున్నావు అంటే నువ్వు లాగిన్ కాలేవి నేను ఇలా పోను అని నువ్వు డిసైడ్ అయిపోతున్నావు ఆగిపోతున్నావు అట్లనే ఇది కూడా అంతే ఆయన కొరకు మనం లాగిన్ కావాలా నేను ఈ రోజు దేవుని దర్శనం చూస్తా ఆయన మాటలో నేను వింటా అని మనం అనుకున్నప్పుడే ఆయనకి మనం లాగిన్ అవుతాం కదా చూడండి Okay, we have in the first verse 63. In the first verse 63, Oh God, you are my God and I nearest I seek you. My soul thirsty for you. My body is for you in a days and wedding land without water. Children, we will say, Oh God, you are my God. I am going to die. I will give you the Holy Spirit. దాహం వేసి ఉన్నది నీరు లేని ఎండిపోయిన మరియు అలచిపోయిన భూములలో నా శరీరము నా కోసము తపన పడుచున్నది నేను ఇట్లా రాసుకుని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కోసము అయితే చూడండి ఎప్పుడు నీ ఆత్మ దేవుని కోసము నీ ఆత్మ దేవుడు స్వరము వినాలి అని ఈ తపన నీకుంటే ఆయన స్వరం వినదకను లేవవు అట్లనమాట అంటే నువ్వు లాగిన్ అవుతున్నావు వెతుకుతున్నావు దేవుణ్ణి కాబట్టి వస్తుంది కదా ఎప్పుడైతే చూడండి ఒక మనిషి ప్రాణం పోయే వరకు ఆయనని వెతుకుతామో అప్పుడే చూడండి ఆయనలో మనకు తప్పన తెలుస్తుంది నువ్వు ఎంత తప్పన దేవుని కోసం అప్పుడు దేవునికి అర్థం కాదా అప్పుడు ఆయనకి దర్శించడా ఆయన నీతో మాట్లాడడా కదా అట్లా అందుకే మనం ఎప్పుడైతే ఆయన్ని హత్తుకుని జీవిస్తామో మనస్ ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడే చూడండి మనము చాలా మట్టుకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఈ లోకంలా చాలా మంది టీవీకి టైం స్పెండ్ చేస్తారు టీవీకి లాగిన్ అవుతారు మొబైల్ ఫోన్లకి లాగిన్ అవుతారు డ్యూటీస్ కి లాగిన్ అవుతారు ఏ పని చేసుకోవడానికైనా లాగిన్ అవుతారు అదే ప్రార్థించడానికి నువ్వు లాగిన్ అవుతావా ప్రశ్న వేసుకోవాలి మనమే బైబుల్ వాకింగ్ ధ్యానించడానికి నువ్వు లాగిన్ అవుతున్నావా దేవుని యొక్క మాటలు వినడానికి విధేత చూపించడానికి నువ్వు లాగిన్ అవుతున్నావా కదా ఎందుకంటే నేను దేవుణ్ణి వెతికినప్పుడు ఆయనే వేసే ప్రతి ప్రశ్నలు ఇలాంటివే ఎందుకంటే నేను చెక్ చేసుకోవాలి నా లైఫ్ ని నేను చెక్ చేసుకుంటేనే ఇతరులకు నేను నేనే పర్ఫెక్ట్ గా లేకుండా ఇతరులకు చెప్పలేను ప్రాక్టీస్ చేస్తున్నా ప్రతి విషయం కాబట్టి అందుకే ఆయన అంటున్నావు నువ్వు ఎప్పుడైతే నాకు లాగిన్ అవుతావో నేను ప్రతిదీ సమస్తం నీ ఎదుట పెడతా అని అంటాడు ఆయనే కదా చూడండి అదే రీతిగా లాస్ట్ వచ్చినం చూసుకున్నాము ఎప్పుడైనా మనం నైట్ కానీ మార్నింగ్ అని ఏ టైంలో కానీ నీ ఆత్మ దేవునికి ఎప్పుడు లాగిన్ అయి ఉండాలా చివరి వచ్చినం చూసుకుందాము ఐజియా 55 ఫైవ్ వన్ల చూసుకుంటాయి దాకము కొరకు మనము అలా చూసుకుంటాం కదా ఐజియా 55 ఫైవ్ వన్లా దాహము ఉన్న వారందరూ నీళ్ళ దగ్గరికి రండి డబ్బులు లేని మీరు రండి కొనుక్కొని తిని తినుడి రండి డబ్బులు లేకుండా ఖర్చు లేకుండా దాక్ష రసమును పాలు పొందుడి ఇక్కడ ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఈ వాక్యానికి కానీ డిఫరెంట్ అవుతుంటారు ఆ ఎందుకంటే దేవుడు చెప్పే మాట ఎట్లా ఉందంటే ఆ ఐజియా ఫిఫ్టీ లో ఎవరైనా చదివితే అర్థమవుతుంది మీకు అది ఐజియా ఫిఫ్టీ ఫైవ్ వన్ చూడండి ఆ దప్పి కొనవారులారా నీళ్ళ యొక్కకు రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి ఇక్కడ ఆ అంటే రండి రూకలు లేకపోయినా ఏమియో ఏమి నియ ద్రాక్షరసము పాలు కొనుడి అని చూడండి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే దప్పిగున వారుల నీళ్ళ యోధ్యకి రండి అని చెప్తున్నా కదా అంటే దేవుడు ఏమంటారు అంటే మీకు ఆ అంటే దేవుడు అంటారు కదా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా దగ్గరికి రండి నేను మీకు సాల్వ్ చేసి పెడతాను అని దేవుడు అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి ఆయన నీకు సమాధానం ఇస్తా అని కదా ఇక్కడ ఏమవుతుందంటే రూకలు లేకపోయినా మీరు వచ్చి కొన్ని భోజనం చేయాలంటే కొని భోజనం చేయుడి అని అన్నప్పుడు చాలా మంది ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఇక్కడే వాక్యా ఏమవుతుందంటే ఉల్టా తిరిగిపోతుంది ఇక్కడనేమో దేవుణ్ణి కొని ఇక్కడ మీరు వచ్చి కొన్ని భోజనం చేయడం అన్నప్పుడు మనం ఒకటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొని భోజనం చేయడం అంటే ఆయన మనల్ని కొన్నుకున్నాడు ఏ సుప్రభు ఆయన రక్తముచిత మనల్ని కొన్నాడు ఆయన శిల్వ మరణం పొందినప్పుడే మనల్ని కొన్నాడు చూడండి ఏసుప్రభు ఎప్పుడైతే శిల్వ మరణం పొందినడో అదే రోజు మనం చనిపోయిన వారమే ఎప్పుడైతే ఏసు ప్రభు మూడు రోజుల తిరిగి లేచినడో అప్పుడే మనం లేచిన వారము ఎందుకంటే ఎప్పుడో మనం మరణించిన అదే సమయంలో అందుకే ఈ లోకం వైపు మన కనులు పోవు దేవుని వెతుకుతుంటే మన కనులు మన ఆత్మ అట్టే వెతుకుతుంటది ఎందుకంటే ఎప్పుడైతే ఏసుప్రభు శిల్వ మరణం పొందిండో మన కొరకు మన ప్రతి పాపము కొరకు ఆయన శివ మరణం పొందినప్పుడు అప్పుడే చూడండి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తం ఇచ్చిన తండ్రి ప్రాణం ఇచ్చిన తండ్రి అది ఈ వాక్యం చెప్పబడుతుంది ఇక్కడ కొని భోజనం చేయడం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే పోయి కొనుక్కోవాలేమో అనేసి చాలా మంది సంఘం ఈ ఉల్ట బోధలాగా చేసేసుకుంటారు అంతా కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే కొనడం అంటే ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు కాబట్టి నువ్వు పైసలు లేకుండా ఏమీ లేకుండా ఆయన సన్నిధికి రావచ్చు అని అంటుండు ఇది వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సి చేసుకుంటారు చాలా మంది కానీ ఇక్కడనే వాక్యం అందుకే జాగ్రత్తగా చదవాలని అంటారు దేవుడు దప్పికున్న వారు లారా రుకలు లేని వారు మీరు వచ్చి కొని భోజనం చేయుడి కదా ఆయనే ఆ దేవుడు మళ్ళీ ఉల్టా పాయసలు పెడతామా లోకం ఆలోచన చేస్తుంది ఇప్పుడు ఎవరికైనా దేవుని యొక్క సువార్త అందిస్తున్నాము రండి అంటే ఫస్ట్ అన్యులు ఏమంటారు తెలుసా ఎవరికైనా నేను ఇక్కడ సువార్త ప్రకటన చేస్తాను అన్యులకి మీ చేసెస్ల డబ్బులు అడుగుతారు కదా అని అంటారు అంటే వాక్యమ అబద్ధం బోధిస్తేనే కదా ఆ మాట అడుగుతున్నారు అన్యులు కానీ ఇక్కడ కొని భోజనం చేయడం అంటే దేవుడు ఆల్రెడీ మనల్ని కొన్నాడు రక్తము చేత మన ప్రతి పాపం ని ఆయన కడిగేసింది కాబట్టి ఆయన బిడ్డగా ఆయన రక్తం మనల్ని కొన్నాడు అందుకే ఆయన రమ్మంటున్నాడు అంతనే రమ్మంటున్నాడు ఆయన అందుకే ఈ వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పండి అట్లా అందుకే నీ సోల్కి లాగింగ్ కావాలా ప్రతి విషయంల అట్లా లాగింగ్ అవుతూనే నువ్వు ఇతరులకి కరెక్ట్ శ్వాత చేయగలుగుతాము కదా ఎందుకంటే ఆయనే అదే చెప్తాడు ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా జీవించాల లాస్ట్ ఒకటే వచనం చూసుకొని క్లోజ్ చెప్తున్నాము ఈ వచనం నేను ఎప్పుడు మధ్య జ్ఞాపకం చేసుకుంటాను ఎందుకంటే ఈ వచనంలో ఉన్నంత పాయింట్ ఇంకా ఎక్కడ కూడా నీకు అట్లా అనిపించదు ఎందుకంటే ఈ పాయింట్ అంత విలువగా దేవుడు మాట్లాడతాడు ఎట్లా అంటే చూడండి ఆ కీర్తనలో వన్ నాట్ చూసుకుంటే దేవుడు చాలా విషయంలో మాట్లాడింది కానీ మెయిన్ ఆత్మకి నీ ఆత్మ ఎల్లప్పుడూ ఆ ఉండడానికి మనము అక్కడ చూస్తాం ఎక్కడ ఆ లో చూస్తాం మనము కదా ఎల్లప్పుడు నీ ఆత్మ ఎప్పుడంటే మెలకువగా ఉండాలా విశ్వాసంలో నిలకడగా ఉండాలా పౌరుషం కలగల రోషం కలగల ప్రతి కార్యంలో ప్రేమతో చేయాలి కదా నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే నీ సోల్ దేవునికి ఎప్పుడు హత్తుకొని జీవించాలా ఎప్పుడు నీ సోల్ లాగింగ్ కావాలా ఎప్పుడైతే నీ సోల్ లాగింగ్ అవుతుందో ట్వంటీ అవర్స్ నువ్వు దేవుని స్థుతిస్తావు పని చేసినా చూడండి బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ అండ్ ఆల్ దట్ All that is within me. Bless his holy name. Now I feel like we will be living the devil and integra活動. I feel like we will be living the world of God. Sometimes when we 36 years ago 5 months old. We are taking the devil's fault. పైన ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనంటే చూడండి దేవుని యొక్క దూతలు 24 ఫోర్ అవర్స్ ఆయన కీర్తిస్తూనే ఉంటాయి దేవుణ్ణి దేవుణ్ణి స్థుతిస్తూనే ఉంటాయి పాటలు పాడుతూనే ఉంటాయి ఎప్పుడు చూసినా పాటలు పాడుతూనే అంటే దేవుని అంతగా అవి మహిమ పరుస్తా ఉంటాయి దేవుణ్ణి ఎప్పుడు ఆయన స్థుతిస్తూ ఉంటాయి దేవుణ్ణి మరి అట్లాంటప్పుడు దేవుడు మనల్ని క్రియేట్ చేసినారు కదా ఎంతో ఇష్టంగా ఆయన అస్తములతో కదా ద ఫస్ట్ ఆయన హోన్ హ్యాండ్స్ తో మనలను క్రియేట్ చేసిన దేవుడు మరి మనం ఎంతగా ఆయన స్థుతించాలా కాబట్టి ఈ వాక్యం చూడం నా ప్రాణమా ఏ హోవాన్ని నా అంతరంగమా సమస్తమా ఆయన పరిశుధనామంని సన్నతించాలి ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మరవ మరవకము ఆయన నీ దోషములను క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదిరించువాడు సమాధానములో నుండి నీ ప్రాణమును విమోచన వి విమోచించుచున్నాడు కదా కరుణ కటాక్షము నీకు క్రీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగు అగుచున్నట్లు మెలుతో నీ హృదయము తృప్తిపరుచున్నది ఈ వాక్యంని మీరు కరెక్ట్ గా ధ్యానించండి అర్థం చేసుకోండి ఇప్పుడు నీ ప్రాణము ఒక స్థిరమైన మంచు కలిగి ఉండదు ఈ ప్రాణం పరిగెత్తుతా ఉంటది పరిగెత్తుతా ఉంటది కాబట్టి ఈ ప్రాణాన్ని మనం కరెక్ట్ గా కాన్స్టెంట్ గా పెట్టుకోవాలని అంటే చాలా జాగ్రత్తగా జీవించాల్సిందే ఎందుకంటే ప్రాణానికి తృప్తే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక కుక్క ఉంది కుక్కకి ఎంత ఫుడ్ పెట్టినా దానికి తృప్తి అనిపించదు ఈ ప్రాణం కూడా అలాంటిదే అది పరిగెత్తుతా ఉంటది పరిగెత్తుతూ ఉంటది దానికి తృప్తి అనేది లేదు ప్రాణానికి కానీ నీ ప్రాణంని కూడా దేవుణ్ణిలోనే నడిపించాల నీ అంతరంగంలో నువ్వు చెప్తున్నావు కదా కళలోనే కానీ నీ దర్శనంలోనే కానీ నువ్వు ఎక్కడన్నా పో ఎట్లుండాలంటే నువ్వు దేవుని తోత ప్రకటన చేయాలా అనేక ఆయన వైపు నడిపించాలా అట్లనే ఉండాల అప్పుడే నీ ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది కదా చూడండి మన ప్రాణము ఆయనే అంటే ఒక ప్రాణం దేవుడు మనకి ఇచ్చిందంటే ఆ ప్రాణాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా అందుకే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన స్థుతించడం నేర్చుకోవాలా నువ్వు ఏ పనులు అనే చేయి నువ్వు స్కూల్కి పో నువ్వు కాలేజీకి పో నువ్వు డ్యూటీస్లకి నువ్వు ఎక్కడికన్నా పో నీ హృదయంలో దేవుడు ఉండాలా ఇరవై గంటలు నువ్వు ఆయన వర్షిప్ చేస్తూ ఉండాలా అప్పుడు నువ్వు ప్రతి ఆత్మని వివేక్షించే జ్ఞానం దేవుడికి ఇస్తాడు ఆ టైంలో ఒక సీక్రెట్ నీకు అర్థం అయిపోయిందంటే నువ్వు అది చేయగలుగుతావు కదా అందుకే ఇంకోటి ఏంటంటే ఆయన పరిశుద్ధనామాని నువ్వు ఎప్పుడు సన్నితిస్తుండాలా ఆయన స్థుతిస్తూనే ఉండాలా ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన చేసిన ఉపకరంలో నువ్వు దేని మారవద్దు ఆయన మన లైఫ్ లో ఎన్నో ఉపకారాలు చేసింది దేవుడు కాబట్టి నువ్వు ఏది మర్చిపోదు సాక్ష్యంగా మనం పంచుకోవాలా లాస్ట్ ఏంటంటే మెయిన్ గా ఆయన మనకు కిరీటం ఇస్తా అని కదా అంటే కర్ణ కటక్ష నీకు కిరీటముగా ఉంచుచున్నాను ఇది అంటే మనము కరెక్ట్ గా ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడితే మనం కిరీటంని అంటే ఆ ఒక జ్ఞానం కలిగి నడుచుకున్న వారి లాగా మనం జీవిస్తే చివరికి నువ్వు రక్షణను పొగట్టుకోలేవు కదా ఆయన రాకడం మూమెంట్ ఇవన్నీ జరుగుతాయని మనకు తెలుసు ఆయన ఏమన్నాడు నీ రక్షణను పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు కదా మళ్ళీ ఆయన రక్షణ మనకి ఇచ్చిన రక్షణని మనం పోగొట్టుకోవద్దు జాగ్రత్తగా ఉంచుకోవాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉండాలా మనలో ఉండాలి అది ఎప్పటికీ ఆరిపోవద్దు చల్లారిపోవద్దు ఎప్పటికే అది వెలుగుతనే ఉండాలా దేవుని యొక్క ఆత్మ మన హృదయంలోకి వచ్చినాక చూడండి ఒక్కసారి పాపం చేస్తే పడిపోయినాం అంటే తిరిగి మళ్ళీ దేవుని యొక్క ఆత్మ రాదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మెయిన్ ఏంటంటే ఆయనే పాపము ఉంటే అసహించుకున్న దేవుడు ఇక ఎంత పరిశుద్ధత్మ వచ్చినాక తిరిగి దాన్ని పోగొట్టుకున్న వారికి ఇంకా ఆయన మళ్ళా తిరిగి వెలిగించలేదు చాలా కష్టం వాళ్ళు మళ్ళీ రావాలా దేవుని దగ్గరికి రాంటే కష్టం అదే ఇప్పుడే మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన ఇచ్చిన ఆత్మని నువ్వు ఎల్లప్పుడూ చివరి వరకు నువ్వు ఆయన అంటే ఆయన రాక్కడ వరకు నువ్వు నిలబెట్టుకుంటే ఈ వాక్యం మన హృదయంలో నిలబడతాయి ఈ వాక్యము మన వృద్ధి అంటే మనకు నెరవేర్చబడితే ఇంకా ఆత్మ చల్లారిపోదు ఆయన ఇచ్చిన రక్షణను పోగొట్టుకోలేవు కాపాడుకోగలుగుతావు ఎందుకంటే మెయిన్ రీజన్ ప్రాణమే కాబట్టి ఆ ప్రాణము నువ్వు దేవునికి లాగిన్ అయ్యి ఉండాలి ఎప్పుడైతే మనం దేవునికి మన ప్రాణమే కానీ మన శరీరమే కానీ మన ఆత్మనే దేవునికి అప్పలు చెప్పుకుంటామో అప్పుడే చూడ మనం జీవించగలుగుతాము మన రక్షణ కొనసాగించుకోగలుగుతాం చివరి వరకు అట్లా కదా మరి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుడు దేవించంగా కామెంట్ ప్రాధ్యం చేసుకుందాము వరుషుధరా ప్రేమాల దేవా కృపగల తండ్రి దేవాయేసూ ప్రభా నీకు లెక్కలేని బంధనాల తండ్రి కృతజ్ఞతలు తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాల తండ్రి దేవాయేస ప్రభా మరి ప్రతిరోజు కూడా ప్రభా వాక్యాలు వించము మా జీవితం సరిదిద్దుకోడానికి అందు ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందన తండ్రి దేవాయేసి అని ఒక ఆత్మ మాకు అనుగ్రహించడం దాన్ని బట్టి నీకు వందనాండి దేవా నువ్వు ఆత్మని ప్రభా మేము వరకు నిలబెట్టుకునేటకు ప్రభా మాకు సాయపడండి మా చేయపటి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి సాయపడమని ప్రార్థించడం తండీ ఎప్పుడు కూడా ప్రభ మా ఆత్మ మా ప్రాణమే మా శరీరమే ప్రభ సమస్తం ప్రభ మరి నిన్ను హత్తుకొని మేము జీవించాల ప్రభ మా మనసు ఎవ్రీథింగ్ కూడా ప్రభా నీకు కేంద్రీకరించుకొని మేము నడుచుకోవాలి తండ్రి మాకు సాయపడమని ప్రార్థం మిస్ అయ్యా దేవాను ప్రభ ఆత్మకి చావు లేదన్నో ప్రభా కాబట్టి ప్రభ మా ఆత్మలకు చావు లేదని మేము విశ్వసిస్తాం మేము ప్రభ దేవాసు ప్రభా నీ ఎదుట నిలువ పడినప్పుడు కూడా ప్రభా ఒక మంచి దాసు ఒక మంచి దాసులాగా మేము పేరు పొందుకోవాలండి దేవాన్ని మీరు మీ ఎదుట మేము నిలవ పడినప్పుడు మీరు మమ్మల్ని చూసి ప్రభా చిరునవ్వు నవ్వాల ప్రభా అప్పుడే ప్రభ మేము సంతోషించి ఆనందిస్తాం తండ్రి కాబట్టి ప్రభ ఎప్పుడు కూడా ప్రభా మా ఆత్మలో నీకు లాగిన్ అయి ఉండాల ప్రభా ఏసన్ యొక్క ప్రజెన్స్ యొక్క అపీరియన్స్ మాకు కావాలండి అప్పుడైతే నీ ప్రభ మేము జీవించగలుగుతాం ప్రభా ఈ చివరి దినముల తండ్రి లోకంలో ఎంతో ఘోరమైన పాపములు ఉన్నాయని అంటున్నాం ప్రభా కాబట్టి ప్రభ ప్రతి ప్రజలని కాపడండి రక్షించండి ప్రతి దేశం లెక్క నీకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రతి ప్రజలను క్షమించమని ప్రార్థిస్తుండీ దేవాయచు ప్రభా నీ యొక్క ఉగ్రతకి ప్రభ వాళ్ళు పాత్రలో కాకుండా ఉండేలాగా ప్రభా అవకాశం అనుగ్రహించండి వారి లైఫ్ మీ తోడయుండు నడిపించండి ప్రభా ఒక చివరి అవకాశం ప్రభా ప్రతి ప్రజలకు మీకు మరించమని ప్రార్థిస్తుంది సాయపడమని ప్రార్థిస్తుంది దేవాసు ప్రభా ఎందుకంటే ప్రభా ప్రతిదీ సృష్టించిన దేవుడు నీవే ప్రభ దేవాన్ని నీవే అంటున్న ప్రభ నా యొక్క ప్రజలు ఈ విధంగా చేస్తున్నారని ప్రభ కాబట్టి ప్రభా మళ్ళీ ప్రతి ప్రజలు ప్రభ నువ్వు పుట్టిస్తూనే పుట్టిన కాబట్టి ప్రభా ప్రతి ప్రజలకు నీ స్వాత అందేంత వరకు కూడా ప్రభా ఏ ప్రాణం కూడా పోకుండా తండ్రి ప్రతి ప్రాణములను కాపాడండి ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మని కాపాడండి ప్రభా నీట్లా స్తోత్రం ఇట్లా వందనములు తండ్రి ఓ జీవం కలిగిన దేవాన్ని కొందనాలండి దేవా ఏసు ప్రభా ఎవరి కూడా ప్రభాని నిస్తుతించాలా ఆరాధించాలా అనేకలకు నీతిని సత్తాన్ని మేము ప్రకటింపాలండి దేవా మేము పాపాన్ని హస్యించుకోవాలి తండ్రి పాపానికి మేము చోటి ఇవ్వద్దు దేవాసూప్రభ మేము ఎవరి కూడా మేము జాగ్రత్తగా జీవించాలా భయముతో వణుకుతో ప్రభా మేము జీవించాల తండ్రి అప్పుడైతేనే ప్రభా నీ రాజ్యంలో ఉండగలుగుతాం తండ్రి దేవా మీరు ఎప్పుడో ఒకరు ప్రభ తండ్రి నీ యొక్క రాజ్యంలో స్థానం సిద్ధపరిచినారన్నారు ప్రభా కాబట్టి ప్రభ మాకు ఇచ్చిన స్థానాన్ని దేవా ఏషియా యొక్క రాజ్యంలో మాకు స్థానం అనేది మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీ పరిశుద్ధతలో ప్రభ మా అందరిని ముద్రించుకున్నందుకు నీకు వందలాతండి దేవ ప్రతి బిడని పేరు పెరినని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని వారిని అందరూ నీ యొక్క జీవగ్రంథంలో ప్రభ ప్రతి ప్రభ పరిశుద్ధతో ముద్రింపబడాలని ప్రభా ప్రతి నేమ్స్ అక్కడ రాయబడి ఉండాలి తండ్రి సాయపడమని ప్రార్థిస్తుందండి ప్రతి బిడ్డతో దర్శించండి మాట్లాడండి ప్రభా దేవాయచు ప్రభ లోతైన మర్మాలు మాకు బయలుపరిచి అనేకులకు మేము ప్రకటింప చేసుటకు తండ్రి సాయపడమని ప్రాదృష్టం ఏ కరాజానికి స్తోత్రమని వందనంతండి దేవాయచు ప్రభ మా దేశం పట్ల ప్రభాని యొక్క దృష్టి ఉంచండి మా దేశం తప్పిదమ్ములను అన్నింటినీ ప్రభ మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభ రకరకాల రోగాల చేత ఎంతమంది తండి వారిని అంతా జ్ఞాపకం చేసుకుంటండి వారినంతా మీ తాకండి ముట్టని స్వస్థపరచండి ప్రభా దేవాయచప్రభ రకరకాల వైరస్ రకరకాల యొక్క అంటుపట్ని రోగాలు ఎన్నో వస్తున్నాయి ప్రభా మీరు చెప్పినట్లు తండ్రి దేవాయచ ప్రభా ఒక్కసారి తండ్రి ప్రతి ప్రజల పట్ల కనీకరించండి దాయి చూపించండి ప్రభా దేవాన్ని యొక్క కరోనా కట కటక్షం వారి పైన కుమరించమని తండ్రి దేవాయచ ప్రభా మరి నీతిని సతని ప్రతి బిడ్డలు బోధించాల్సిందే ప్రభ ప్రతి బిడ్డలకు ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి అభిషేకించండి నడిపించండి ప్రభా తోడై ఉండండి ఏ శానీ కేతులు నీకే వందనముల తండ్రి ఓ జీవం కలిగిన దేవానికి వందనాలు వేలాది దూతలతో కూడిన మహోన్నతమైన దేవుడు ప్రభ ఎంత గానమో ప్రభా నిన్ను స్తుస్తుంటాయి దూతలు మేము కూడా నిన్ను అసలు స్తుంచాలా ప్రభా మీరు కూడా ప్రభా మమ్మలను ఒక దూతలాగా ప్రభా మీరు మమ్మల్ని పోల్చినారు ప్రభ ప్రకటన గ్రంథంలో చూసుకుంటే ప్రభా కాబట్టి ప్రభ అంత మీరు మాకు ప్రభ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి దాన్ని బట్టి నీకు దేవాన్ని ప్రేమకు ప్రభ మేము కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎట్లా ప్రేమించినారు మేము కూడా అట్లా ప్రేమించాలా మాకు విరిగి నలిగిన హృదయం అనుగ్రహించని ప్రభా మీరు ఎట్లా కన్నీటి ప్రార్థన చేశారు తండ్రి అట్లా మేము కూడా చేయాలా మాకు సహాయపడని తండ్రి దేవాన్ని యొక్క కన్నీటి ప్రార్థన ప్రభ మరి ఇరిమియా కూడా అలాగే ప్రభా కన్నీటి ప్రార్థన చేశారు ప్రభా దేవాస ప్రభా నువ్వు ఇరిమియా నేర్చుకున్న ప్రభా ఈ రోజు మేము కూడా అడుగుతున్నాం తండ్రి ప్రతి ప్రజల కోసం కూడా ప్రభ మేము కన్నీటి ప్రార్థన చేయాలా విరిగి హృదయం మాకు అనుగ్రహించండి ఒక్కొక్క ఆత్మని నీ సన్నిధికి నడిపించేలాగా ప్రభా మేము అట్లా ప్రయాస పడాలి తండ్రి నువ్వు ఇచ్చిన ఆ యొక్క ప్రతిదీ మేము నెరవేర్చే వారిలాగా ఉండాలా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి గిఫ్ట్స్ కూడా ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలి ప్రభా ఏది కూడా ప్రభా మటులో పెట్టి ప్రభ తండ్రి నువ్వు ఇచ్చిన ఒక్కటే కనీ ప్రభా రెండే కనే ప్రభా ఏదే కనీ ప్రభా నువ్వెన్ని తలాంతులు ఇచ్చిన ప్రతి బిడ్డ వాళ్ళ జీవితంలో ప్రభా అభివృద్ధి పొందాల్సిందే ప్రభా నూరంతులుగా ప్రతి బిడ్డ ఫలించాల్సిందే ప్రభా ఏసే సాయపడమని ప్రాజేశం తండ్రి దేవా యసు ప్రభ ఎంతగానమో మీరు మమ్మల్ని ప్రేమించిన ఆ ప్రేమని బట్టి ప్రభ నీకు లెక్కలేని వందండి మరి మేము కూడా అట్లా జీవించడానికి ఎందుకంటే ప్రభ చివ్వ డేసెస్లలో నువ్వు ప్రభా అందరి ప్రేమలు చల్లారిపోతాయని అన్నో ప్రభా దేవ అందరి స్వార్థంలాగా జీవిస్తారని అన్నో ప్రభా మాకు అలాంటివి వద్దు తండ్రి మేము అట్లా జీవించము తండ్రి దేవా నీ ప్రేమ ధరించుకున్న వారం ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క గుణం బట్టి మేము నడుచుకోవాలండి మాకు సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి నీకే వందనాలు ప్రభా నీకే కృతజ్ఞతలు తండ్రి లేవ ప్రతి బిడ్డ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి రాణి బిడ్డలను ఉంటే ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి కుటుంబం శాంతి సమాధానం ఐక్య తెచ్చే తనింపండి భార్య శాంతి సమాధానం చేత ప్రభా పిల్లల భవిష్యత్తులను దీవించాలి ఆశ్రించ ఆశ్రయించతన్ని ఇంపండి ప్రభా ఎందుకంటే ప్రభా పిల్లల్ని మేము ప్రతి పిల్లలు కూడా ప్రభా నీలో ఎదిగింపబడాలి ప్రభ చిన్నారి బిడ్డలు కూడా మీ తోడైండి నడిపించండి ప్రభా దేవాయచు ప్రభ ప్రతి బిడ కూడా ప్రభ నిన్ను హత్తుకొని జీవించేలాగా ప్రతి బిడ్డతో మీరు దర్శించండి మాట్లాడండి ప్రభా ఏసే ప్రతి వారిని యొక్క జ్ఞాపకం చేసుకుని నీ యొక్క రాకడలో ప్రతి బిడ్డని సిద్ధపరచుకుని తండ్రి దేవాయేచు ప్రభ మా ప్రాణములు మా శరీరంలో ఆత్మలు మీ చేతగా నీ యొక్క రాకడికి మందుని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ మనకి ఎవరున్నది ఈరోజు మనోజ్ బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మన ప్రభు చేసే ప్రభు కృప కే్రదర్ కు పత్రి బిడ్డకు ఇంకా చేసే బిడ్డకు పత్రి బిడ్డకు దేవుని కృప సమాధానం సదాకాలం చోడు కాక ఆమె సార్